నాకు నన్ను నేనుది ఈ పుస్తకంలో అనేది జరుగుతున్న సంఘటనల్లో లేకపోతే నాకు కావలసిన అంశం ఏంటో నాకు దొరికినట్టుగా ఈ పుస్తకంలో అనిపించింది ఈ పుస్తకాన్ని దీంట్లో ఇంతే కాకుండా ఈయన రాసినటువంటి జిమ్స్టోవాల్ రాసినటువంటి పుస్తకాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న అత్యుత్తమ జీవితం అనేటువంటి పుస్తకం వారసులకు రాదు ఆస్తి లాంటి అనేక పుస్తకాలను రాశాడు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 ఏముందంటే ఒక కుర్రాడు ఒక మనవడు ఉన్నాడు అతిసంపన్నుడైనటువంటి ఒక తాత ఉన్నాడు తాతకి ఆ మనవడికి మధ్య జరిగినటువంటి ఒక జీవన జీవితానికి సంబంధించి పాఠాలు నేర్పించడం మరి తాతనే బతుకున్నాడా ఆయన చనిపోయాడు మనవడు మాత్రమే బతుకున్నాడు ఆ మనవడికి సంబంధించిన ఆయన చనిపోయినటువంటి కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరికి కూడా కష్టించి పనిచేసి సంపాదించడం అనేటువంటిది ఏమిటి మనుషుల పట్ల ప్రేమ అంటే ఏమిటి స్నేహం అంటే ఏమిటి కళలు కలడం అంటే ఏమిటి కళలు కలడం అంటే ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ వచ్చిన కళలు కాదు జీవితంలో ఎదగడం జీవితంలో ఏదో ఒకటి సాధించడం అనేటువంటి కళలు స్వాప్మిక ప్రక్రియ ఆ స్వప్న స్వప్నించడం అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఇవన్నీ ఎవరికి తెలియదు ఎంతసేపు తాత చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన వీరునామా రాసి ఉంటాడు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 ఇది దీనికి సంబంధించినటువంటి పుస్తకానికి సంబంధించినటువంటి మూలభూతమైన మొత్తం అంశం దీంట్లో ఆ చెప్పేటువంటి పద్ధతి కథనం నడక ఏదైతే ఉందో అద్భుతంగా ఉందో ఆ మనవాడు జేసన్ స్టీవెన్స్ ఆ తాతగారి పట్ల విపరీతంగా కోపంగా ఉంటాడు ఈ ముసలాడు ఏమిటి ఇలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ వీరుడామా ఏమిటి ఈ వీరిడామాలో ఏం నాకు వచ్చే సంపద నాకు అందరిలాగా ఇచ్చేయచ్చు కదా కానీ ఆ తాతగారైనటువంటి రెడ్ స్టీవెన్స్ మనసులో ఏమైనా పనికొచ్చేవాడుంటే ఇన్ని కోట్ల కోట్ల రూపాయలని వంద కోట్ల డాలర్లు వారసత్వంగా పొందాలంటే ఎవరైనా ఏం చేయగలరు ఆ ఎవరైనా ఏం చేయగలుగుతారో ఆ చేయగలిగిన వాడు ఇతను మాత్రమే నా మనవడు జేసన్ స్టీవెన్స్ మాత్రమే అనేటువంటిది గురి ఉన్నది ఆ గురిని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 భౌతికమైన వస్తువులతో పూరిద్దామని అనుకున్నాను అలా చేయడం వల్ల నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినవన్నీ వాళ్లకు అందకుండా చేశాను సారు చెప్పినట్టు ఆఫీస్ బాయిగా నేను పేపర్ బాయిగా కిరాణా పుట్టు గుమస్తాగా ఇవేవి ఈ లేకపోతే ఊళ్ళల్లో నీళ్లు చల్లేవాడిగా గిన్నెలు తోమేవాడిగా నీళ్లు అందించేవాడిగా నేను జీవించిన జీవితం నా కొడుకు లేదు నేను ఏదైతే ఆ జీవితంలోని ఆ కష్టాలు ఉన్నాయో ఆ కష్టంలో పడిన ఆనందం ఏదైతుందో లేకపోతే ఆ కష్టం నుంచి సాధిస్తూ ఉన్నటువంటి తృప్తి అది నా కొడుపుకోలేదు అందువల్ల ఏమవుతాడు వాడు పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో ఈ పబ్బు కల్చర్కో లేకపోతే సిగరెట్లు తాగడానికో సినిమాలకు వెళ్ళడానికో ఊరు చేస్తాడు అంటే నాకు లేనటువంటి ఒక జీవితాన్ని నాకు లేనటువంటి నాకున్నటువంటి జీవితం అతనికి లేదు అతనికి ఒక ఆయాచితంగా వచ్చినటువంటి ఒక బి బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్లో ఉండేటువంటి అనేక సదుపాయాలు ఉన్నాయి అతనికి అమ్మాని పిలవగానే తెచ్చిచ్చేటువంటి ఏదో ఒకటి కావాల్సింది తెచ్చిచ్చేటువంటి తల్లి ఉంది నలగానే కావలసినటువంటి జీవితం డబ్బులున్నాయి అంటే అన్నీ అమర్చిపెట్టినటువంటి జీవితం ఈ అమర్చిపెట్టిన జీవితంలో కావాల్సిందేమిటో తెలియకపోవడం అనేటువంటిది ఇప్పటి జనరేషన్లో చాలా మందిలో చూస్తున్నాం అట్లానే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 చాలామంది అనుకుంటారు తీరికగా అబ్బా చాలా తీరిగ్గా ఉన్నాను చాలా తీరిగ్గా ఉన్నాను ఎప్పుడు తీరిగ్గా ఉంటావు కష్టపడి పని చేసిన తర్వాత నీకు దొరికేటువంటి సమయం ఏదైతే ఉందో అది నీకు కానుకగా అంది ఎప్పుడు తీరిగ్గా ఉంటావు నువ్వు అంతకుముందే కష్టపడ్డావు అంతకుముందే నీకు కావలసినటువంటి డబ్బులు ఉన్నాయి అంతకుముందే నువ్వు కష్టపడడం ద్వారా వచ్చినటువంటి అన్నం మెతుకులు ఉన్నాయి లేకపోతే నువ్వు చూడ్డానికి టీవీ ఉంది ఇవన్నీ కూడా నువ్వు కష్టపడడం ద్వారా వచ్చినటువంటి వచ్చినటువంటి అనేక అంశాల్ని నువ్వు పెట్టుకున్న తర్వాత నీకు దొరికేటువంటి సమయం ఏదైందో అది తీరిక అప్పుడు ఆ తీరికను నువ్వు ఎంజాయ్ చేయగలవు ఆ తీరికలో నువ్వు నా జీవితంలో నేను ఐఎమ్ ఎంజాయింగ్ నువ్వు బద్ధకంగా మారవు మళ్ళీ దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు నేను ఈ సమయాన్ని ఇక్కడ ఉండగలను ఈ సమయం తర్వాత అక్కడ ఉండగలను అనేటువంటిది నిన్నును అంటే అతను అంటాడు తను చేసే పనిని ఇష్టంగా చేసేవాడికి ఎప్పుడూ శ్రమ అనిపించదు అట్లా శ్రమతో ఏర్పరచుకున్నటువంటి అనేక విషయాలని నువ్వు సమకూర్చుకున్నప్పుడు నీకు దొరికిన సమయం అనేది ఉందో తీరికనేది అది పెద్ద కానుక అంటున్నాడు అట్లానే డబ్బుని కానుకగా ఇవ్వడం డబ్బు ఒక ఉపకరణం మాత్రమే అది మంచిని చెడుని కూడా చేయగల బలమైన శక్తి లేక ఏ పని చేయకుండా నిష్క్రియ కూడా ఉండగలదు ఒక్కోసారి జీవితంలో మనం వెళ్లే దారి మనం విజయదాకా తీసుకెళ్తుందని ఖచ్చితంగా చెప్పలేము కానీ హఠాత్తుగా ఎక్కడి నుంచో మీకు ఒక చిన్న సూచన దొరుకుతుంది మీకు సరైన దారినే ముందుకు సాగుతున్నారని అది మీకు సూచిస్తుంది అన్నాడు ఈ పుస్తకంలోని అనేక విషయాలు పుస్తకం ఇలా ఉంది అలా ఉంది కంటే దాంట్లో కొన్ని పాయింట్లు నేను మీతో మా పంచుకుందామని కొన్ని నోట్స్ లాగా రాసుకున్నాను మీ వెళుతున్న దారి ఒకటి ఉంటుంది ఆ దారి సరి కాదా అనేది తెలుసుకోవడానికి ఆ దానికి సంబంధించినటువంటి ఫలితం అంతా నీకు ముందే కనిపించదు ఆ ఫలితానికి సంబంధించిన నువ్వు చేస్తున్నది రైటే ఒక పనిని నేను ఫేస్బుక్లో కవి సంగమం అనే ఒక కవిత్వం గ్రూప్ గ్రూప్ కవి సంగమం అనే పెట్టడం ముందు నా ఆలోచన ఏమిటంటే కవిత్వం ఆంధ్రదేశంలో ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో యాభై పై ఏళ్ళు పైబడిన వాళ్లే కవిత్వ రంగంలోకి వస్తున్నారు ఆ కవిత్వ రంగంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే రాయగలుగుతున్నారు కవిత్వం అనే ప్రక్రియ ముగిసిపోయింది అనేవి పెద్ద పెద్ద సాహిత్యవేత్తల నుంచి అనేక ఇటువంటి మీటింగుల్లో నేను విన్న మాటలు లేదా ఇప్పుడున్నటువంటి యువత అసలు చదవడం లేదు వాళ్ళకు రాయడం అనేటువంటి ప్రక్రియ మీదనే అసలు ఇష్టం లేదు వాళ్లకు పుస్తకం అనేటువంటిది వాళ్ళ అవుట్డేటెడ్గా ఉంది వాళ్ళు కేవలం నెట్వర్క్ల మీదనే వాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితి ఉంది అది కూడా వేరే కంప్యూటరుద్యో సంబంధించినటువంటివి లేకపోతే సినిమాలకు సంబంధించినవి చదువుకుంటున్నారు అప్పుడు నాకేమనిపించింది నిజంగానే యువతరంలో కవిత్వం మీద దృష్టి ఉందా లేదా అసలు రాయడానికి ఆసక్తి చూపుతున్నారా లేదా అసలు పుస్తకాలు వాళ్ళు చదువుతున్నారా లేదా ఇది నాకు తెలుసుకోవాలనిపించింది తెలుసుకోవాలని కవి సంగమం కవిత్వ వేదిక అని పెట్టి నువ్వు ఒక పచ్చని చెట్టు అయితే పిట్టలు వాటంతటమే వచ్చివాలేను అని బృహత్కథలో ఉన్నటువంటి ఒక ఒక అంశాన్ని తీసుకొచ్చి దాన్ని ట్యాగ్లైన్గా పెట్టాను యు ఆర్ యూ గ్రీన్ ట్రీ అంటే పచ్చగా ఉన్నటువంటి నువ్వు పచ్చని చెట్టు అయితే పిట్టలు వాటంతటవే వచ్చి అంటే నువ్వు మంచివాడివైతే నీ దగ్గరికి మంచి అందరూ వచ్చి చేరుతారు లేదా నువ్వే కవిత్వం అయితే కవిత్వం నీ దగ్గరికి వచ్చి చేరుతుంది కవిత్వమే ఒక పచ్చని చెట్టు అయితే కవులు అనేటువంటి పెట్టలు కూడా వచ్చి చేరుతాయి దీని యొక్క ఇది కవిత్వం కావాలి అనగానే కొన్నాళ్ళకి మళ్ళీ ఆ కవి సంగమం చూస్తే ఎక్కడి నుంచో జగ్గైపేట ఎక్కడి నుంచో లేకపోతే యుఎస్లో ఉన్నటువంటి యంగ్ జనరేషన్ నుంచి అలా వాళ్ళు కవిత్వం రాయడం మొదలుపెట్టారు కవిత్వం రాయడం మొదలుపెట్టిన చూస్తే వాళ్ళు అనేక దాంట్లో రాయడం మొదలుపెట్టారు అంటే అంతకు ముందు ఏ కాకపోతే పాత ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై నిన్న తరమ్మనై ఏడవి దాగిపోతు పోనా అనేటువంటి కృషి శాస్త్రి లాంటి వాడు ఏం రాస్తున్నాడు నా జీవితం ఏమిటి నా జీవితంలో నేను నడుస్తున్న దారులంట భగ్గింగ్ కంప్యూటర్ వ్యవస్థలా తయారైంది ఏమిటి అని రాశాడు ఈ భగ్గింగ్ మాట ఆకులు ఆకునై లాంటి మాట కాదు భగ్గింగ్ మాట ఎక్కడిది ఇప్పుడున్న జీవితంలోనిది వాడు రోజు చూస్తున్న కంప్యూటర్లోది మౌస్లోనే కంప్యూటర్కి సంబంధించిన భాషలో భగ్గింగ్ అనేటువంటి మాట ఉందట అంటే ఏ కాలంలో జీవిస్తున్న మనిషి ఆ కాలపు తనంతోనే బతుకుతాడు ఆ కాలపు విషయాలనే రాస్తాడు ఆ కాలపు మాటలనే ఎన్నుకుంటాడు అట్లా చూసినప్పుడు అలా రాసుకుంటూ పోతూ అలా రాసుకుంటూ పోయి ఇవాళ కవిత్వం అనేది రెండు వేలకు మందికి పైగా కవి సంగమం గ్రూపు మొదలైంది అంటే నాకు ఒక సూచన ఒక విషయంలో విజయవంతం అవడానికి మనం ముందుకు పోతున్నప్పుడు చిన్నగా ఎక్కడి నుంచో ఒక సూచన దొరుకుతుంది ఆ సూచనని పట్టుకొని మనం వెళుతున్న దారి సరి అయినదే అనేటువంటిది నిర్ణయించుకుంటాం ఆ సూచన దాంట్లో భాగంగా డబ్బు కానుకగా ఇవ్వడం అనేటువంటి మాటని అది డబ్బు ఎందుకు ఇంపార్టెంట్ ఈ నెల నువ్వు నీకు ఒక డబ్బులు ఇస్తావు డబ్బు ఎందుకు ఇంపార్టెంట్ నీకు డబ్బులో ఉన్నటువంటి వాడివి నీకు ఇప్పుడు కోట్లున్నాయి ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డబ్బులు కట్ట తీసి అక్కడ పడేస్తావు లేకపోతే హోటల్కి వెళ్ళిన తర్వాత తిన్న తర్వాత వాడు టిప్పడిగానే వెంటనే దీంట్లో తీసి ఇచ్చేస్తావు అంటే ఆయాచితంగా వచ్చిన డబ్బు ఆ డబ్బు ఎలా వచ్చింది నా కొడుకు కూడా కూడా చెప్తూ ఉంటారు వాడి మధ్య నా కొడుకు గురించి చెప్పి ఈ విషయం వచ్చినప్పుడు కనెక్ట్ చేస్తున్నారు జీవితం నాకు కొడుకులు పెద్ద కొడుకుకి పెళ్లి చేశాను భార్య ఎంఎస్ వాడు బుద్ధిగా చదువుకొని వెళ్ళాడు రెండవ కొడుకు రెండవ కొడుకు వచ్చేసిన తర్వాత వాడు ఈ యంగ్ జనరేషన్కి ప్రతినిధి ఆ యంగ్ జనరేషన్గా నేను మా ఆవిడ లెక్చరర్స్వి వాడు యంగ్ జనరేషన్కి ప్రతినిధి అన్నేమో అమెరికాలోకి వెళ్ళాడు ఇక్కడేమో తల్లిదండ్రులు అధ్యాపకులు లక్ష లక్షన్నరకు పైగా వాళ్ళకి మళ్ళీ ఒక ఇల్లు కట్టుకున్నారు దానికి సంబంధించిన ఒక జీవితకాలపు సే పద్ధతిగా కట్టుకొని నెల నెల ఇంత కట్టుకుంటూ కొద్దిగా కావాల్సిన డబ్బు ఉంది ఒక కారు ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు వాడి ఆలోచన విధం ఎట్లా మారుతుంది నేను అన్నీ సమకూర్లు ఉన్నాయి నాకు అమ్మ నేను సాయంత్రం బయటకు పోతున్నాను వాడు రోహన్ వస్తున్నాను అన్నాడు నాకు టూ ఎందుకు టూ అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు నేను ఎక్కడో హాల్లో టీవీ తీసిన రెండు వేల అదేమిట్రా రెండు వేలంటే రెండు వేలు లేకపోతే ఎట్లా వాళ్ళందరూ ఎక్కువ ఖర్చు పెడుతుంటారు నాకు అది సరే వాటికి గద్ది అవి చేసి రెండు వేలు తర్వాత ఇంకొకసారి అమ్మ మేమంతా నాగార్జునసాగర్ పెడుతున్నాం అందరం ఐదైదు వేలు వేసుకుంటున్నాం మళ్ళీ ఘర్షణ మళ్ళీ ఘర్షణ మళ్ళీ ఇది ఇది వాడి నేను ఇట్లయితే ఇంట్లో ఉన్నాను నేను వెళ్ళిపోతాను నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఇది ఎప్పుడు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు సరే రెండోసారి ఐదు వేలు అంటే డబ్బు ఐదు అనేటువంటిది నేను ఒక రోజు మొత్తం జీవితం చే జీతంకి వెళితే పొద్దున్న బయలుదేరి సాయంత్రం వరకు కాలేజీలో ఉన్న టెన్షన్ అనుభవిస్తే లేకపోతే నేను గొంతుచుకొని పాఠాలు చెబితే లేకపోతే నాకు ఒంట్లో బాగలేకపోయినా ఒంట్లో బాగలేని ధనాన్ని ఏదో డాక్టర్తోనో లేదా పారాసిటమాల్ తగ్గించుకొని ఆ పాఠానికి వెళ్ళి చెబితే రోజుకు పదిహేను ఇరవై పదిహేను కిలోమీటర్లు ఆ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తూ వెళ్ళి పాఠాలు చెప్పి మళ్ళీ సాయంత్రానికి నీరసంగా వస్తే వచ్చేటువంటి డబ్బులు మూడు ఒక నెల జీతాన్ని డివైడెడ్ బై చేసుకుంటే మూడు వేలు ఆ మూడు వేలని వాడి ఒక్కరోజు ఖర్చు అంటే మూడు వేలు నేను ఇంత కష్టపడితే వచ్చింది నాకు ఆ విలువ తెలుసా ఆ వాడికి ఐదు కావాలి వాడికి విలువ తెలియదు విలువ తెలియని ఆ డబ్బుకి ఒక ఉపకరణం మాత్రంగానే చూస్తాడు బట్ దాంట్లో ఉన్నటువంటి ఆ డబ్బుకు ఉన్నటువంటి విలువ అది ఎట్లా వచ్చింది ఏ స్వేదంతో ఏ శ్రమతో ఏ ఏ తపనతో ఆ డబ్బు వచ్చింది వాడు చూడడు ఆ డబ్బును రాకపోవడం వల్ల ఎప్పుడైతే విలువ తెలియదో డబ్బుకు సంబంధించి లేకపోతే పనికి సంబంధించి విలువ తెలియదో శ్రమకు సంబంధించిన విలువ తెలియదో డబ్బు కేవలం పనిముట్టుగానే ఉంటుంది విలువ తెలిసిన తర్వాత అప్పుడే అప్పుడున్నటువంటి ఆ రెండు రూపాయలు కానీ ఆ పావల కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు గమనించండి బస్ మన దగ్గర ఐదు రూపాయల నోట్ ఉంటుంది మన క వా కండక్టరు సార్ టికెట్ అంటే ఐదు వందలు ఏవిడయా నువ్వు ఏమిటిది ఎవడు బస్సు దిగు అంటాడు ఐదు వందలు ఉన్నాయి ఎవడికి కావాలి అది ఐదు వందలు నువ్వు ఇవ్వు అంటాడు మనం అంత అది ఉపకరణమే కానీ అవసరంలో దాని విలువ కండక్టర్కి చిల్లర ఇవన్నీకి సంబంధించినటువంటి సమస్య అది లేనితనంగానే ఉంటుంది ఆ లేనితనంలో ఆ డబ్బు ఉపకరణమే దానికేం శక్తి లేదు కానీ ఆ సందర్భంలో ఆ డబ్బు ఏ రకంగా నీతో మాట్లాడుతున్నది అవహేళనకు చేయబడుతు చేయబడుతున్నాం అక్కడ అంటే అప్పుడప్పుడు పావలా కోసం పావలా తగ్గిన పాన్షాపులోకి వెళ్ళి ఒక కిళ్ళి కట్టించుకొని పావల తగ్గితే తిన్నట్టుగానే ఉన్నాయి ఎప్పుడు తిన్న ముఖం కనిపించడం లేదంట అంటే హతాషలేమైపోతాం మనం పావలా గురించి ఇంట్లో ఒక గూళ్ళో పావలాలు ఎన్నో పడేసి ఉన్నాయి అక్కడ ఒకరోజు ఒక దిక్షగాడు వెళ్తూ ఉంటే నేను కొద్దిగా ఎప్పుడూ కూడా జోబులో చిల్లర వేసుకొని పోతాను బండి మీద వెళుతూ ఉంటే ఎక్కడ ఒక ట్రాఫిక్లో ఉంటే ఎవరో చేయి దాపితే ఆ చేయి దాపిన వాడి ఖాళీగా ఉంచు డబ్బులు ఇవ్వడానికి ఎప్పుడు చేబులు ఒకరోజు నేను అర్ధ రూపాయ ఇచ్చాను తీయపోయి ఇట్లా అర్ధ రూపాయలు అది తీసేది కింద కొట్టేశాను అర్ధ రూపాయ ఉంచుకో నువ్వేయాల అంటే మనీ అనేటువంటిది ఒక్కొక్క మనం డబ్బు ఒక ఉపకరణం మాత్రమే అది మంచిని చెడుని కూడా చేయగలిగిన బలమైన శక్తి లేక ఏ పని చేయకుండా నిష్క్రియ నిష్క్రియంగా కూడా ఉండగలదు అట్లా ఆ దాంట్లో ఆయన రెడ్ స్టీవెన్ను వాడి మనవడికి ఆ వీరినామాలు రాస్తాడు వీడికి నెల పదిహేను డాలర్లు ఇవ్వండి ఈ పదిహేను డాలర్లు కొంత భాగం అవసరాల్లో ఉన్న కొంతమందిని వెతికి వాళ్ళకు అందించాలి డబ్బు లేకపోవడం అనేది వాళ్ళకి ఎంత ఆదుర్ద కలిగిస్తుందో ఎలాంటి ప్రా ప్రభావం జీవితంలో చూపుతుందో డబ్బు ఇచ్చాక ముఖ్యమైన విషయాల మీద ఎలా ధ్యాసపెట్టగలదో వాళ్ళు ఎలా ధ్యాస పెడుతున్నారో గమనించమని అన్నాడు అంటే ఒక తాత మనవుడికి ఎంత సంపద ఇస్తున్నాడు ఏ సంపద ఇస్తున్నాడు వంద కోట్ల డాలర్ల సంపదను ఇస్తున్నాడా ప్యారలల్గా సమాంతరంగా జీవితంలో దేని ఎలా చూడాలి జీవితాన్ని ఎలా జీవించాలి అనేటువంటిది సంపాదనిస్తున్నాడా ఒక ఒకదేమో వంద కోట్లు అక్కడ ఉన్నాయి వంద కోట్లు వీడు ఏదో మోసం చేసో కష్టపడో ఆ పన్నెండు సంవత్సరం నెలల్లో యాక్టింగ్ చేసో అది సంపాదించుకోవచ్చు ఆ యాక్షన్ అనేటువంటిది వాడి జీవితంలో ఏదో మభ్యపెట్టి తీసుకోకుండా కాకుండా ప్రాక్టికల్గా అంటే ఆ తాతగారు ఆ మనవడికి రెండు రకాలుగా నువ్వు అందుకోబోయే వంద డాలర్లు వంద కోట్ల డాలర్లు అనేటువంటిది అది పక్కన పెట్టి ఒక పక్కన జీవితంలో నువ్వు అందుకోబోయే కానుక ఏమిటి అన్నప్పుడు అతను ఆ ఐదుగురిని ఎన్నుకొని ఆ మనవడు జేమ్స్ స్టీవెన్ ఎవరైతే డబ్బుల కోసం అవసరంగా ఉన్నారో వాళ్ళని గుర్తిస్తాడు గుర్తించి ఆ తర్వాత ఆ నెల చివరిలో వచ్చి ఆ లాయర్తో హ్యామిల్టన్తో చెప్తాడు డబ్బు ఎ ఎందుకు అవసరమైంది డబ్బు ఎవరెవరికి ఏ ఏ సందర్భాల్లో ఇవ్వగలిగాడు అని అంటే ఆ పాఠం మనవ మనవడికి తాత చెప్పగలిగిన లేదా నేర్ప నేర్పగలిగినటువంటి ఆ పాఠం అక్కడికి ఆగిపోయింది మూడు ఇంకొక కానుక స్నేహితులే కానుక స్నేహితులు తన సంపదని బంగారంతో కాక స్నేహితులతో కొలిచేవాడే నిధమైన సంపన్నుడు స్నేహాన్ని అర్థం చేసుకొని దాన్ని పెంపొందించుకోవడం కన్నా నీ ఉనికిని ఎక్కువ ఉనికికి ఎక్కువ విలువనిచ్చేందుకు నువ్వు చేయగలిగింది మరేది లేదు స్నేహాన్ని అర్థం చేసుకోవడం దాన్ని పెంపొందించుకోవడం నీ ఉనికికి ఎక్కువ విలువని ఇచ్చేందుకు నువ్వు చేయగలిగింది మర్యేదీ లేదు అనేటువంటిది ఇంకో పాఠం ఇది కూడా ఆ నెల ఉదయమే ఆ నెల అనుకున్న సమయానికి ఆ మనవడు అక్కడికి రావడం ఆ వీడియోలో తాతగారు చెప్పడం ఆ లాయర్ గారు దాన్ని చెప్పడం ఈ ఈ నెల అంతా అయిన తర్వాత నువ్వు నెలలో ఏం చేసావో ఈ దీనికి సంబంధించిన స్నేహితులే కానుక అనేటువంటి అంశం నీకు అర్థం చేయించుకోవడం లేకపోతే ఈ విషయాన్ని చేస్తే దీంట్లో సక్సెస్ అయితే నువ్వు చెప్పే సమాధానం బట్టే నీకు ఆ సంపదకు చేరతావు ఇది ఉంటుంది బాబు డెఫినెట్గా ఇది ఇదేవి దాటుకుంటూ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీకేం దొరకదంటాడు అప్పుడు ఆ ప్రాసెస్లో అతనికి బ్రయాన్ అనేటువంటి ఒక మిత్రుడు దొరుకుతాడు ఆ మనవడికి అతను ఎట్లా దొరుకుతాడు ఆ ప్రయాన్ అనేటువంటి మిత్రుడు ఒకతను రోడ్డు మీద కారు చెడిపోతే ఆ కారు చెడిపోయినటువంటి దాన్ని అతను రిపేర్ చేసుకుంటూ ఉంటాడు ఆ రిపేర్ చేసుకుంటుంటే అతను ఆదుర్తగా ఉంటాడు ఏమిటి నేను ఈ నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి కారు లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళలేను లేకపోతే ఈ ఆఫీస్కి వెళ్ళకపోతే ఈ కారు నేను ఏదో దానికి నేను ఏమి డబ్బులు ఇవ్వలేను కాబట్టి నేనేం చేయాలని అనే బాధపడతాడు అప్పుడు ఆ బ్రయాన్నితో ఇతను గడిపినటువంటి క్షణాలు ఇతను స్పందించినటువంటి తీరు అతను ఒక స్నేహితుడిగా నిలబడతాయి నాలుగవది చదువు అనేటువంటి కానుక ఒకటి చెప్పుకుంటూ వచ్చాం డబ్బు స్నేహితులు అంతకుముందు శ్రమ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు చదువు అనేటువంటి కానుక చదువు సంధ్యలు జీవితాంతం చేసే ప్రయాణం లాంటి వాటి గమ్యం మీరు ప్రయాణం చేసిన కొద్దీ విస్తరిస్తూ ఉంటుంది ఏం చదువుకున్నావు ఇంజనీరింగ్ నువ్వేం చదువుకున్నావు ఆర్కిటెక్ట్ నువ్వేం చదువుకున్నావు సైన్స్ నువ్వేం చదువుకున్నావు తెలుగు లిటరేచర్ నువ్వేం చదువుకున్నావు చరిత్ర ఇంకేదో చెప్తాను చదువు అనేది అది కాదు చదువు అనేటువంటిది చదువు అనగానే మనం డిగ్రీలతో కలిసేటువంటి పరిస్థితి వచ్చింది చదువు అనగానే ఈ సమాజం కూడా నువ్వు చదివిన చదువుకి ఉద్యోగం ఇస్తున్నావు అనేటువంటి పద్ధతిలో చేయడం మొదలుపెట్టింది కాబట్టి మనం చదువు దాన్ని ఒక చిన్న అతిమామూలు చట్టంలో మిగుల్చుకున్నాం చదువు అనేటువంటిది దానికంటే విస్తృతమైనది మొత్తం చదువు సంజలకి నేను కనిపెట్టిన విద్యను అందించే అత్యుత్తమమైన స్థలమే నీ గమ్యం చదువు అనే కానుకకు కీలకం ఏమిటో కీలకం ఏమిటో తెలుసుకో కనిపెట్టాలే కానీ చదువు సంధ్య ఎక్కడైనా దొరుకుతాయి ఒక ఆయన ఏడో నాకు తెలిసిన ఒక మనిషి ఏడవ తరగతి చదువుకున్నాడు ఆయన ఊర్లో పంచగట్టుకొని ఉంటాడు పొలానికి వెళ్తాడు కానీ నేను ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చదివాను ఆయన నిరంతరం చదువుతూనే ఉంటాడు నేను ఎప్పుడైనా ఆయనతో కలిసి మాట్లాడుతూ ఉంటాను నేను తెలుగు లిటరేచర్ వరకు లేదా ఇంకా కొన్ని పుస్తకాల గురించి మాట్లాడగలను ఆయన సోషియాలజీ ఆంథ్రోపాలజీ హిస్టరీ అన్నీ మాట్లాడగలను అంటే నేను పిహెచ్డీ డాక్టర్ యాక్ అనుకునేటువంటి వాడు ఆ ఊర్లో ఏడవ తరగతే చదివి పంచగట్టుకొని పొలంలో పనిచేస్తూ నాకంటే అన్ని సంగతులు చదివిన ఈ ప్రపంచంలో ఏదైతే ఆసక్తికరంగా ఉన్నదో ఏదైతే విషయం తను నేర్చుకోవాలనుకుంటాడు అన్నిటి మీద మాట్లాడేవాడు అతను సదు సంజయ్ కలిగిన అతను నేను ప్రతి అనేక సార్లు అతని పేరు శేషగిరి అతన్ని అంటూ ఉంటాడు అరే నువ్వు ఎక్కడి నుంచి చదువుతావు అంటే నాకు నేను ఊర్లో ఈ కారేపల్లి ఊరిలో ఒక లైబ్రరీ ఉంది లైబ్రరీలో మొన్న పుస్తకం వచ్చింది ఆ పుస్తకం తెచ్చుకున్నాను చదువుకున్నాను మొన్ననే వాళ్ళు ఎవరో ఫెర్టిలైజర్స్ వాళ్ళు వస్తువు వస్తువు కొన్నిట అవి ఇచ్చిపోయారు అవన్నీ చదువుకున్నాను దీంట్లో ఇది కలుపుతారట దీంట్లో ఇది కలుపుతారట లేకపోతే పేపర్లలో నేను ఎప్పుడు ఎడిటోరియల్స్ చదవడం పెద్దగా ఇష్టం ఉండదు ఎడిట్ పేజ్ అంటే పక్కన పెట్టేసి వేరే చదువుతాట అతని ఎడిట్ పేజీ చదవడం వల్ల ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ చదువుకుంటా చదువుతాడు అతను ఈ నెలలో ఆ మనవడు ఈ అడ్వకేటు వీళ్ళందరితో కలుపుకొని ఏదైనా తెలుసుకోవాలి చదివి నేర్చుకోవాలి అనే కోరిక తహతహే చదువు సంజలకు అన్నిటికన్నా కీలకం అని ఆ తాతగారే ఆయన బతికున్నప్పుడు పెట్టినటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక లైబ్రరీలో జరుగుతున్న విషయాల్ని అక్కడ ఒక నెల ఉండాలి నువ్వు ఇప్పటిదాకా చదువుకున్నది నువ్వు యూనివర్సిటీలో చేరింది అక్కడ అల్లాటప్ప వ్యవహారాలు చేసింది అదంతా నువ్వు చదువు పేరుతో చేసినటువంటి ఒక నాటకం మాత్రమే చదువు అనేది ఏమిటో నీకు ఇప్పటికీ అర్థం కాలేదు చదువు అనేటమిటిది ఏమిటో ఈ నెలంతా నువ్వు అక్కడ ఫలానా లైబ్రరీలో పనిచేసిన తర్వాత లేకపోతే అక్కడ ఉన్న తర్వాత నువ్వు ఇచ్చే రిపోర్ట్ ఏదైతే ఉందో చివరిలో అప్పుడు మాత్రమే నువ్వు చదువు సంధ్యలకు సంబంధించినటువంటి భావన ఏ నువ్వేమర్థం చేసుకున్నావు తెలుసుకోవటం ద్వారానే నాలుగో నెల ఐదో నెలలోకి ఐదో నెలలో నేను ఇచ్చే పెట్టేటువంటి పరీక్షలకు నువ్వు వెళతావు అన్నప్పుడు అతను ఆ నెలంతా ఒక లైబ్రరీలో మారుమూల ప్రాంతంలో ఇంకొక లైబ్రరీలో ఉంటాడు అక్కడ ఆ లైబ్రరీలో చూస్తే ఎక్కడ కొన్ని మొత్తం ఇన్ని ఇన్ని పుస్తకాలు ఒక దగ్గర ఉండవు చాలా సెల్ఫులు ఉంటాయి కానీ ఒక సెల్ఫ్లో ఒక ఇరవై పుస్తకాలే ఉన్నాయి ఇంకో పుస్తకాలు ఇంకో సెల్ఫ్లో ఒక పుస్తకాలే ఉన్నాయి ఖాళీ ఖాళీగా అనిపించింది ఈతను వెళ్ళిన రోజున అన్నాడు ఏమిటి ఇదంత ఖాళీగా ఉంది ఇక్కడ నేర్చుకునేది ఉంది అని కానీ తీరా చూస్తే ప్రతి సాయంత్రము కొంతమంది రావడం ముతక ముతక మాసిన శరీరం మాసిన గడ్డం జుట్టు జరిగిపోయి అప్పుడే పొలాల్లోంచి వచ్చినట్టుగా ఉన్నారు వాళ్ళు అతను వచ్చి గబగబ వచ్చి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఆ లైబ్రరీకి ఇచ్చేసి రిటర్న్ చేసి సంతకం పెట్టించుకొని ఇంకో పుస్తకం తీసుకెళ్తున్నారు అంటే గ్రంథ మన ఇంట్లో పుస్తకం అనేటువంటిది అస్తభూషణం పుస్తకం లేని ఇల్లు ఆత్మ లేని శరీరం లాంటిది ఇవన్నీ ఉంటాయి అయ్యే ఈ పుస్తకాలు ఇక్కడ మీరు వీటిని ముట్టుకోకండి ముట్టుకోకండి ముట్టుకోకండి తీసుకెళ్ళకండి తీసుకెళ్ళకండి అదేమన్నా పఠాల అదేమన్నా కేవలం చూపెట్టుకోవడానికి నీ పుస్తకాలు ఉండేటువంటి ఉన్నటువంటి ఒక గద నిజమే కానీ పుస్తకం గడ్డైపోయింది చచ్చిపోయింది పుస్తకం అక్కడ నుంచి నీ చేతిలోకి వచ్చింది ఆ పుస్తకం అక్కడ నుంచి ఇంకో చేతిలోకి వెళ్ళింది అలా పుస్తకం తిరిగి ఏదైతే అది చేయవలసిన పనిని చేయకపోతే అది మరణించిన దాని సమానం అటువంటి మరణించినటువంటి పుస్తకాలు చాలా ఉండి మరణించినటువంటి పద్ధతిలో నడుస్తున్నటువంటి విద్యాలయాల్లో మనం చదువుకుంటున్నప్పుడు సార్ చెప్పండి సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ సార్ ఇవన్నీ పుస్తకం నేను చదవలేను సార్ నాకు ఇంపార్టెంట్ ఏమంటే అతను చూసి ఒక పది మంది అయినా వెళ్తారేమో వీళ్ళకి మొత్తం పాఠాలు చెప్దాము సిలబస్ అంత సార్ ఇంపార్టెంట్ ఇచ్చేయండి మీరు ఇచ్చేయండి ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్తో ఒక పది పది పేజీలు పది రాసి ఇది చాప్టర్లో ఇది చదువుకో ఈ చాప్టర్లో ఇది తర్వాత ఒక పది మంది చదువుతారు క్లాసులో ముప్పై మంది ఆ పది మంది మాత్రం ఆ పది చదివి రాస్తారు ఇంకో పది మంది ఏం చేస్తారు జిరాక్స్ సెంటర్కి వెళ్తారు చిన్న మైక్రో జిరాక్స్లన్నీ ఉన్నాయి ఇంతే మైక్రో జిరాక్స్ సెంటర్కి వెళ్తారు వెళ్తారు నూట ఇరవై రూపాయలు ఇస్తారు ఆ బి తీసుకుంటారు జేవులో పెట్టుకుంటారు డ్రాయర్లలో పెట్టుకుంటారు వెనక ముడ్డు కింద పెట్టుకుంటారు లోపల నుంచి తీసి రాస్తారు చదువు సంజలు యూనివర్సిటీలో తర్వాత మూడేళ్ల తర్వాత ఒక డిగ్రీ వస్తుంది చదువు సంజలు అయిపోయాయి లేదా పేపర్స్ ఇచ్చేటప్పుడు ఒక లెక్చరర్కి మూడ్ ఆఫ్ అయ్యింది ఏదో చూసేసి కొట్టేశాడు వాడిని లేకపోతే వాడికి చేశాడు పది మార్కులకే తొమ్మిది మార్కులు పడేయి నాకు ముప్పై పేపర్లు కావాలి తొందరగా బయటికి వెళ్ళాలని నా టెన్షన్ అయిపోయింది ఆ పా పేపర్ దిద్దడం అయిపోయింది వాడు పరీక్ష రాయడం అయిపోయింది డిగ్రీ వచ్చింది వెనక్కి వచ్చాడు ఇంటికి వచ్చేసేసరికి తల్లిదండ్రులు మురిసిపోయారు మా వాడు మొన్ననే రండి అక్కడికి వెళ్ళి అమెరికాలో ఎంఎస్ చేశాడు బోల్డ్ డబ్బులు వచ్చేసాయి వాడు ఎంఎస్ అయ్యాడండి వాడి కట్టం కావాలి ఎంత కావాలి కోటి రూపాయలు అటు నుంచి మీ ఆస్తి మాకు అయిపోయింది వీడి చదువు సంఖ్య అయిపోయింది వీడికి ఉద్యోగం వచ్చింది వీడి సమాజంలో ఈ రకమైన చదువు సంఖ్యలు కి ప్రతినిధిగాను నిలబడదలుచుకున్నావా ఈ రకమైన చదువు సంధ్యలకి నువ్వు చదువు అనేటువంటిది నేను నేను నీకు ఏదైతే ఏర్పాటు చేశానో దానివల్ల నువ్వు ఒక యూనివర్సిటీలో చేరావో ఆ యూనివర్సిటీలో నువ్వు ఇప్పుడు నేను ఇచ్చినటువంటి సంపద వల్ల నువ్వు అక్కడ అలాయిలాయిగా తిరగడం తప్ప నువ్వు చదువుకున్నదేం లేదని నాకు అర్థమైంది నువ్వు చదువు అనేటువంటిది తెలుసుకోవాలంటే పలానా ఊర్లో ఉన్నటువంటి లైబ్రరీకి వెళ్ళు అక్కడ నెల ఉండు ఆ నెల తర్వాత నువ్వు అవగతం చేసుకున్నది ఆ లాయర్కి చెప్పు అది నిజమైన కరెక్ట్ అయిన నువ్వు అర్థం చేసుకున్న విషయానికి సంబంధించిన సారాంశమే అయితే నువ్వు ఆ వంద కోట్ల డాలర్ల సంపదకు చేరువుగా వెళ్ళినట్టు లేకపోతే నువ్వేమి నథింగ్ ఈజ్ దేర్ చదువు సంధ్య నథింగ్ అనే అనే పాయింట్లోకి నీ మైండ్లోకి వచ్చిందనుకో అక్కడ బుక్స్ లేవు అదో పుస్తకాలు తీసుకెళ్తున్నారు అక్కడ ఇచ్చేస్తున్నారు ఇంతే తప్ప అక్కడ ఏం దరగలేదు అనే అన్నాడనుకో సారభూతమైన అంశం సారాంశం వాడు అర్థం చేసుకున్నాడా లేదా ఆ అర్థం చేసుకున్న దాన్ని బట్టి వాడిలో ఎదుగుదల వచ్చిందా లేదా అది గమనించదలుచుకున్నాడు ఆ తాతగారు దానికి మధ్యలో లాయర్ గారిని మధ్యవర్తిగా పెట్టాడు ఆ మనవాడిని దాంట్లో పంపాడు చివరికి ఆ మనవడు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు ఏదైనా తెలుసుకోవాలి చదివి నేర్చుకోవాలనే కోరిక తహ తహ చదువు సందలకి అన్నిటికన్నా కీలకం అని అర్థమైంది నాకు అని ఆ లాయర్ గారితో చెప్పగానే అప్పులు లాయర్ గారు ఎస్ మీ తాతగారు కూడా ఇదే విషయాన్ని ఆయన వీడియోలో చెప్తూ చివరిలో ఇది కూడా చెప్పాడు వీడి అర్థం చేసుకుంటే ఇంకో స్టేజ్లోకి వెళ్ళగాడు ఆ స్టేజ్ ఏంటి స్టేజ్ ఏంటి ఇంకో కానుక సమస్యలు అనే కానుక సమస్యలు కానుక కావడం ఏంటి సరైన నిర్ణయం తీసుకుంటే సమస్యలు తలెత్తవు సరైన సరైన నిర్ణయం తీసుకోవాలంటే జీవితంలో తలెత్తే సమస్యల నుంచి అనుభవాన్ని ఆర్జించాలి సరైన నిర్ణయం తీసుకుంటే సమస్యలు తలెత్తవు సరైన నిర్ణయం తీసుకోవాలంటే జీవితంలో తలెత్తే సమస్యల నుంచి అనుభవాన్ని ఆర్జించాలి మనని ఓడించని ఎటువంటి సవాళ్ళైనా సరే చివరికి మనకి బలాన్ని ఇస్తుంది మనను ఓడించిన నిన్ను ఏదైనా విషయం ఓడించింది అనుకో ఆ ఓడించడం వల్ల నువ్వు ఆ నుంచి అవి రేపటిలోకి వెళ్ళవా నిన్ను ఓడించినటువంటి ఏ విషయమైనా నీకు బలాన్ని ఇస్తుంది అంటే మళ్ళీ ఓటమి చెందకుండా ఉండడానికి కావలసినటువంటి శక్తిని నువ్వు సమాయత్తం చేసుకుంటావు కాబట్టి సమస్యలు అనేటువంటివి ఎట్లా ఉంటాయి ఇప్పటికి నీకు వరకు మనవాడ నీకు సమస్యలే లేవు కదా ఇప్పటిదాకా ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి నేనున్నాను కదా తాతగా మావాడు ఉన్నాడండి మావాడు డాడీ నాకు అటెండెన్స్ తక్కువైంది అంటే నువ్వు వెళ్తున్నావు వెళ్తున్నావు రోజు వెళ్తున్నావు కదా కాలేజీకి లేదు సిక్స్టీ ఉంటే టెన్ మెడికల్ ఇది కట్టుకోవచ్చు నాకు ఫార్టీ పర్సెంటే ఉంది వాడికి ఆ ధీమా ఎందుకు వచ్చింది నా జీవితంలో నేను చదువుకున్నప్పుడు లేని ధీమా వీడికి ఎందుకు వచ్చింది అంటే నేను నలభై పర్సెంట్ మాత్రమే అటెండెన్స్ ఉన్నా దానిని పరిష్కరించడానికి ఒక తండ్రి ఉన్నాడు వాడు కష్టమో ఇష్టం వాడికి చెప్తే చాలు ఒక మాట చెప్పేశాను పక్కకుపోయాను దట్ ఈజ్ యువర్ డ్యూటీ అంటే సమస్యని వాడు ఎంత అనుకుంటే దాని నుంచి ఆ పరిష్కారం నుంచి తనకు ఎంతో కొంత అనుభవం వచ్చేది ఆ అనుభవం నుంచి వాడికి జీవితంలో ఒక పాఠం వచ్చేది ఆ పాఠం శక్తిమంతుడు చేస్తుంది లేదు ప్రతి విషయం పెద్దవాళ్ళుగా మనం నువ్వు వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటా అన్నాడనుకో వాడు నేర్చుకోవాల్సింది ఏదైతే జీవితంలో ఉన్నదో దానిని నేర్చుకోనియకుండా మనం చేస్తున్నామన్నమాట ఆ నేర్చుకోవాల్సినటువంటి విషయాన్ని పరిష్కరించకుండా నీ ఇష్టం నేను నీకు ఇదిగో లక్ష ఇరవై వేల రూపాయలు నీ ఫీజు కట్టాను నేను పంపాను కాలేజీకి నీకు కావాల్సినటువంటి బండి కొనిచ్చాను లేకపోతే నీకు కావాల్సినటువంటి ఫుడ్ సంబంధించిన ప్యాకెట్ ఇచ్చాను అంతా ఇచ్చాను నువ్వు వంద క్లా నూట క్లాసులు జరిగితే ఆ నూట ఎనభై ఆరులో కేవలం నూట యాభై కూడా సెవెంటీ ఇచ్చేది వన్ ఫార్టీ వెళ్ళినా ఇచ్చేది అంటే నీకు నలభై వెళ్ళామంటే నువ్వు నూట ఎనభై ఏళ్ళు రమారమి తక్కువ క్లాసులు వెళ్ళావు మిగతా క్లాసులు ఎక్కడున్నా ఇది చేస్తున్న సమస్య ఏమిటంటే మనము వాడితో ఢీకొట్టడానికి మనకు శక్తి లేక సరేనా ఫోన్ చేస్తే చావని అని వాడిని అక్కడి పక్కన పెట్టి సరే వాడికి ఫోన్ చేసి వాడికి ఎవరికి ఫోన్ చేసి వాడు ఏదో చస్తున్నాడు వాడి ఇది చేయన్నా అంటే ఆ కాలేజీ మనం చంపుతాడు పెట్టేసిస్తే వాటికి ఒకటి అంటే వాడికి అయిపోయింది వాడి జీవితంలో ఏ పాఠాన్నైనైతే నేర్చుకోవాలో ఆ పాఠాన్ని నేర్చుకోకుండానే వాడు ముందుకు పోయాడు వాళ్ళ తర్వాత ఎప్పుడైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు దిక్కుతోడు అట్లా సమస్య సరైన నాలుగు రకాల వయసుల వాళ్ళతో అతడు నువ్వు వెళ్ళు వెళ్ళిన తర్వాత నాలుగు వయసుల నాలుగు రకాల వయసులు వాళ్ళతో వాళ్ళ సమస్యలు ఏమిటో తెలుసుకో వాళ్ళు దాని నుంచి ఎట్లా ఎలా అనుకుంటున్నారో తెలుసుకో ఇది ఈ నెలకు సంబంధించినటువంటి నీ ఎక్సర్సైజ్ అన్నప్పుడు అతడు ఒక పార్కులో ఒక యువతిని చూస్తాడు ఒక ఆరేళ్ల పాపను ఎత్తుకొని ఆవిడ ఏడుస్తూ ఉంటుంది ఆవిడ పేరు ఎమిలి ఆ పాపను కొద్దిగా ఏడ్చుకుంటూ మళ్ళీ తీసుకొచ్చి ఒక ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి ఊపుతూ ఉంటుంది ఊపుతూ ఉంటే వీడు ఇది ఆసక్తిగా చూస్తాడు ఇదేంటి ఈవిడ అప్పటిదాకా ఏడ్చింది ఆ తర్వాత తీసుకెళ్ళే అమ్మాయిని అక్కడ ఉయ్యాల మీద కూర్చోబెట్టింది ఊపుతూ ఉంది ఆ అమ్మాయి నవ్వుతూ ఉంది నవ్వుతూ ఊపుతుంది ఆ దృశ్యం దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఎవరి అమ్మాయి ఏంటి ఇంక ఇప్పటిదాకా దిగులుగా ఏడ్చుకుంటూ ఉన్నావు ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే నవ్వుతుంది నువ్వు కూడా అంటే అప్పుడు చెప్తుంది ఆ ఎమిలీ ఈ ఆరేళ్ల పాలు పాలుకి ఎవరైతే ఉండాలి నా కూతురు ఒక్కగానొక కూతురు ఆ అమ్మాయికి క్యాన్సరు అమ్మాయి చివరి కోరిక ఏం కోరిందంటే నేను బతికుండగా నా చివరి కోరిక తీర్చమ్మ నన్ను నిన్ను డిస్నీ నన్ను డిస్నీ ల్యాండ్కో ఇంకెక్కడికో తీసుకెళ్ళమనడం లేదు ఒక పార్కులో నన్ను ఒక రోజంతా గడిపే అవకాశం కల్పించమంటే నేను తీసుకొచ్చాను ఆ పార్కులో ఆవిడ ఆ అమ్మాయితో అంత అది విన్న తర్వాత వీడికి మనసులో ఒక లాంటిది కలుగుతుంది ఏంటి చివరి కోరిక చివరి రోజు అని తెలుసు కూడా అమ్మాయి ఆరేళ్ల బాలిక చూపెడుతున్నటువంటి ఆ సంయమనం ఆ ధైర్యం చూసి తనకి చాలా నివ్వెరపోతాడు ఆ చివరిలో ఆ ఊగిన తర్వాత ఆ అమ్మాయిని పలకరిస్తాడు ఏమిటి అంటే అంకుల్ లేదా అన్న నువ్వు ఇప్పటిదాకా నేను నాతో కలిసి ఈ రోజంతా గడుపు అని అడుగుతుంది అంటే చివరి రోజు తెలిసి కూడా ఆ క్యాన్సర్ బాలిక వీడితో మాట్లాడిన మాటలు అంటే సమస్యల నుంచి ఎలా ఫేస్ చేయడం సమస్యలతో కుంగిపోవడమా సమస్యకు ఎదురు నిలబడి ఒక ఒక ధీరోదాత్తమైనటువంటి భావనతో నిలబడ్డమా అనేటప్పుడు ఆ అతనికి ఆ మనవడు క్యారెక్టర్లో ఉన్న వందగా కోట్ల డాలర్లకు వారసుడుగా నిలవు కాబోయే అతనికి జీవితము ఈ జీవితంలో ఉండేటువంటి ఇతను ఇటువంటి పరిస్థితులు ఆ సమస్యలు వచ్చినా కూడా అధిగమించేటువంటి తనం ఆ అమ్మాయి అమ్మాయి తల్లి వాళ్ళు చూపెట్టేటువంటి ఒక ధీరోదాత్తత ఇతను ఇదొకటి మధ్యవయస్కుడు ఒక దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యవయస్కుడు కనపడతాడు కారులు తుడుచుకోవడం అతని పని అతను కారులు తుడుస్తూ ఉంటాడు ఇతని కారులో వెళ్తూ ఉంటే ఆపి డబ్బు చేతులు దాస్తాడు చేతులు దాస్తే ఇతను వై యు ఆర్ ఆస్టింగ్ మనీ అంటే నీకేదైనా పని చేసి నేను నీ కారు తుడుస్తాను నాకు మనీ కావాలి మ మనీ కావాలంటే ఓకే కారు తుడువు అంటే ఇతడు మనీ ఇస్తాడు చేసిన తర్వాత ఏంటి సమస్యలు ఏమిటో తెలుసుకోమన్నారు కదా ఇతడి సమస్యలు ఏమిటో తెలుసుకుందాం అడిగితే నేను ఒకప్పుడు సైన్యంలో పనిచేశాను ఆ తర్వాత నాకున్నటువంటి మొత్తం జీవితంలో ఉన్నటువంటి అనేక విషయాలు అస్తవ్యస్తమైపోయాయి అస్తవ్యస్తం అయిపోయినటువంటి ఆ తనం నుంచి ఇవాళ నేను ఇవాళకి ఇవాళ జీవించాలంటే నేనేదో ఒక పని చేయాలి దాన్ని నాకు డబ్బులు వస్తుంది కొన్ని సందర్భాల్లో డబ్బులు ఎక్కడ దొరకవు నా భార్య పిల్లలు అందరం కూడా ఆ సమస్య అనేటువంటిది చూడకుండా మేమంతా పనిచేసుకుంటాం ఆ రోజుకి సంపాదించుకో కొన్ని రోజులు బువ్వ కూడా దొరకదు కొన్ని కొన్ని రోజులు అందరూ పాడేసే ఓట్స్ అనేటువంటివి ఆ రోజు పాడేసే పడేసే అంట మనం ఇప్పుడు ప్యాకెట్లలో ఓట్స్ తింటున్నాం కానీ అటువంటివి కూడా మనం తీ ఆ రోజు కడుపు నింపుకుంటాం కానీ ఈ సమస్య అనేటువంటిది మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయలేదు సమస్యలు అనేటువంటివి సృష్టించబడుతున్నప్పుడే మేమందరము ఒక దగ్గరికి చేరాము మనం ఇవాళ ఏం చేద్దాం మనం చేసే పనులు ఇగో నువ్వు ఈ పని చేయి నువ్వు ఇవి పని చేయి అంటే సమస్యకు వచ్చినప్పుడు దూరంగా పారిపోయేతనం కన్నా సమస్యలు వచ్చినప్పుడు ఒక దగ్గరికి చేరి కట్టుగా ఉండేటువంటి ఒక ఆ ఆ ఇన్సిడెంట్ వల్ల తెలుసుకున్నాడు ఇంకో ఇన్సిడెంట్లో ఒక శ్మశానం దగ్గర నుంచి వెళ్తున్నాడు డ్రైవ్ చేసుకుంటూ ఒక పెద్ద శవయాత్ర వస్తున్నది చాలామంది గుంపులు గుంపులుగా వస్తున్నారు వచ్చిన తర్వాత ఆ శ్మశానంలో ఆ శవయాత్ర ఆ కర్మ అంత అయిపోయిన తర్వాత కొంతసేపటి తర్వాత అతనికి ఆసక్తి కలిగింది ఎవరైనా పెద్ద స్టారా లేకపోతే సినిమా యాక్టరా లేకపోతే ఈ దేశంలో పెద్ద రాజకీయ నాయకుడా ఎవరితరు ఎవరిమే ఎవరి ఎవరి శవయాత్ర జరిగింది ఇంతమంది ఇంత దండోపదండాలుగా వచ్చిన ధనం ఎవరు అని వెళ్ళి చూస్తే అందరూ వెళ్ళిపోయాక ఆ సమాధి దగ్గర ఒక మధ్య ముసలి ముసలి ఆయన దుఃఖిస్తూ చేతులు కట్టుకొని ఉంటాడు అతనికి నేను సారీ నేను మిమ్మల్ని అడగొచ్చో లేదో కానీ ఇంతమంది జనం ఇంతమంది జనం ఉన్నటువంటి వీళ్ళు ఈ శభయాత్ర ఎవరితో స్టార్దై ఉండొచ్చు అంటే అతను అంటాడు అవును ఆవిడ ఆవిడ నా భార్య ఆవిడ గొప్ప స్టారే చాలా గొప్ప స్టార్ ఎందుకు అంటే ఆవిడ టీచర్గా పనిచేసి టీచర్గా పనిచేసి తన జీవితాంతం ఆవిడ ఎంతోమంది ఇన్స్పైర్ ఇన్స్పైర్ చేసింది ఆ ఇన్స్పైర్ చేసిన వాళ్ళందరూ కూడా ఆవిడ చనిపోయారని తెలిసిన తర్వాత ఎక్కడనో ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా అందరూ ఒక దగ్గరికి చేరారు అందువల్ల అంత పెద్ద శవయాత్ర అంతమంది జనం నేను ఇప్పుడు చేస్తున్న పని ఏమిటంటే ఓ గొప్ప నాకు అర్ధాంగిగా ఉండి ఇన్ని సంవత్సరాలు నాతో అర్ధాంగిగా ఉన్నావు నీతో కలిసి ఉన్నప్పుడు నేను ఎక్కడైనా నీ మనసును ఒప్పించానా ఏదైనా చెడుగా మాట్లాడానా అని క్షమించమని ఇక్కడ అడిగి కూర్చుంటున్నాను అని అంటే అతనికి వచ్చిన సమస్య భార్య పోయపోవడం ఆ ముసలివాడి కానీ ఆ సమస్యను కూడా అతను ఒక పాజిటివ్గా తీసుకొని ఆ ప్రేమను తను తనతో జీవిస్తున్నట్టుగానే భావించుకుంటూ అక్కడ కూడా ఆవిడకుండేటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ అక్కడ నిలబడ్డం అనేటువంటిది అతన్ని కదిలిస్తుంది సమస్యల నుంచి తప్పించుకోవడం ఇంకెవరో పరిష్కరిస్తారలే అని వదిలేయడం వల్ల ఆనందం లభించదు దాన్ని అనుభవిస్తూ బతికేయడం వల్ల లభిస్తుంది ఇలా ముందుకు పోతుంటే కుటుంబం అనే కానుక నవ్వు అనే కానుక కళలు అనే కానుక తర్వాత ఇవ్వడం అనే కానుక కృతజ్ఞతగా ఉండడం అనేటువంటి కానుక ఒక దినాన్ని కానుకగా ఒక దినం ఇక చివరి రోజే జీవిత సారాన్ని మదిస్తే అది ఒకరో ఒకసారికి ఒకరోజే అవుతుంది ఈరోజే ఆ రోజు అంటే మనం డెబ్బై ఏళ్ళు బతుకుతాంలే ఆ డెబ్బై ఏళ్ళు బతికిన తర్వాత మనం ఇవాళ ఆ డెబ్బై ఏళ్లలో ఈ పనులన్నీ చేయొచ్చులే అనుకోకండి మీరు అనుకోకు నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఇదే నా చివరి రోజు జీవిత సారాన్ని మొత్తాన్ని ఒక దగ్గరికి జీవితాన్ని మొత్తం పొదిస్తే ఒకరోజు అనుకుంటే ఆ రోజులో నువ్వు చేయగలిగినవన్నీ నువ్వు చేసాయి ఆ రోజులోనే నువ్వు బతకాల్సిన బతుకు బతుకు ఇవాళ కావాల్సిన వాళ్ళకి ఫోన్లు చేయి రేపు చేయొచ్చులే అనుకోకు ఇవాళే చేయి ఇవాళ సంతోషంగా ఉండగలవు ఎంత ఉండగలవు అంతా ఉండడానికి ప్రయత్నించు ఇవాళ నువ్వేమీ అందరితో నలుగురితో కలిసి భోజనం చేయాలనుకుంటున్నావు అది ఇవాళే చెయ్యి ఇలా నువ్వు ఇవాళ చేయగలిగితే రేపు కూడా చివరి రోజే ఎల్లుండి కూడా చివరి రోజే ఔటాల ఎల్లుండి కూడా చివరి రోజే ఇలా ప్రతిరోజు చివరి రోజుగా అని భావిస్తే నువ్వు ఆ రోజుని అప్పటికప్పుడు ఒక సంతోషంగా ఉంచుకుంటావు ఇవాళ లాస్ట్ డే అని తెలిసిన తర్వాత ఇవాళ నేను హ్యాపీగా అందరికి ఫోన్ చేసుకొని సినిమా చూసి లేకపోతే అందరి ఫ్రెండ్స్ని కలిసి ఇవాళ రేపు ఉండను కదా అనుకొని ఎలా అయితే చేస్తావో ఇవాళే చివరి అనుకుంటే నువ్వు జీవితంలో చేయవలసినవన్నీ ఆనందంగా ఉండవలసినవన్నీ సాధించుకోవలసినవి ఇవాళే చేస్తావు సో ఎవ్రీ డే ఈజ్ ది లాస్ట్ డే అనుకుని మనిషి జీవించాలి అనేటువంటి పద్ధతిలో ఒక్కొక్క రోజుని ఆ పన్నెండు నెలలు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత చివరి మీటింగులో ఏమిటయ్యా మరి నువ్వేమో ఈ పన్నెండు నెలలు మీ తాతగారు వీలున్న ఇది రాశారు ఆయన వీడియోలో మాట్లాడాడు నువ్వు ఈ నెలంతా వచ్చావు నువ్వు నాకు రిపోర్ట్లు ఇచ్చావు ఈ రిపోర్టు నువ్వు చెబుతున్న మాటలు నేను విన్నాను ఆయన చెబుతున్న మాటలు కూడా నేను విన్నాను నువ్వు చెబుతున్న మాటలు ఆయన చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలగలిసి చూసినప్పుడు నువ్వు మాత్రమే జీవితాన్ని మొత్తం అర్థం చేసుకున్నట్టు కాదు అత్యంత ఆప్తుడు అత్యంత ఇష్టడైనటువంటి నా స్నేహితుడైనటువంటి ఆ రెడ్ స్టీవెన్స్ చనిపోతూ చనిపోతూ నీకు ఏ వేలునామైతే రాశాడో నా జీవితంలో కూడా అటువంటి వీలునామా ద్వారా నీతో కలిసి ఇది మొత్తం చేయడం ద్వారా నేను కూడా జీవితంలోని అనేక విలువల్ని నేర్చుకోగలిగాను అన్నప్పుడు చివరిలో నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఆ వంద కోట్లు అంటే ఈ వంద కోట్లు అనేటువంటిది ఒకప్పుడు నా సంపదే నాకు కావాలనుకునేవాణ్ణి అది వచ్చేస్తే అల్టిమేట్ అనుకునేవాడిని ఇవాళ నాకు అనిపిస్తున్నది ఏమిటంటే నేను చేయవలసిన పని ఆ వంద కోట్లు కాదు ఆ వంద కోట్లనితో పాటు ఇటువంటి నా తాతగారు ఏదైతే దృష్టికోణంతో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి జీవితాన్ని గడిపాడో ఏ దృష్టికోణంతో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ గడుపుతూ ఈ కానుకలుగా మలుసుకొని ఈ కానుకల సమాహారంగా తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చూపెట్టాడో దీన్ని విస్తృతంగా ప్రపంచానికి పరిచయం చేయాలి విస్తృతంగా జీవిత అనేక జీవితాల్లోకి ఈ విలువల్ని తీసుకుపోగలగాలి ఈ సందేశాన్ని తీసుకోపో తీసుకోగలగాలి అనేటువంటి దీన్ని ప్రచారం చేయడానికి నేను ఈ యాభై కోట్లని ఇంకా నేను సా సంపాదించుకునేటువంటి ఈ వంద కోట్లని ఇంకా సంపాదించుకునేటువంటి అనేక విషయాల్ని చేసి ఈ ప్రపంచానికి ఒక సందేశంగా అత్యుత్తమమైన కానుకగా నేను ఈ సంవత్సర కాలంలో జరిపినటువంటి అనేక ప్రయో ప్రయోగాల మధ్య నుంచి నేను గడిపినటువంటి జీవితాన్ని సందేశంగా ఈ ప్రపంచానికి ఇస్తాను అన్నాడు అంటే వంద కోట్ల వారసుడిగానే నిలబడ్డా లేదా వంద కోట్లను అందుకోబోయే క్రమంలో అతను ఏవైతే అవగాహన చేసుకున్నాడో ఆ అవగాహనను కూడా సమ్మిళితం చేసి ప్రపంచానికి ఒక కానుకగా ఇవ్వదలుచుకున్నాడా అనేటువంటిది మనకు ఈ పుస్తకంలో అర్థమవుతుంది ఈ పుస్తకాన్ని చూసినప్పుడు నా జీవితం దీంట్లోకి దీంట్లో చూసుకున్నాను నేను గడిపేటువంటి క్షణాలు నేను జీవించేటువంటి జీవితాలు జీవితము ఇది అయిన తర్వాత నేను తీసుకున్న ఒక నిర్ణయం గురించి చెప్తాను నేను మా ఊర్లో నెలకు రెండు నెలలకు మూడు నెలలకు వెళ్తాను మూడేళ్ల క్రితం మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు ఆయన కష్టపడి కష్టపడి రూపాయి లేకుండా జీవితాన్ని గడిపిన వాడు కొంత భూమి సాగు చేశాం ఐదుగురు అన్నదమ్ములం అందరినీ చదివించాడు ఆయన మేము కష్టపడ్డాము ఒక చెల్లెలుంది అందరూ చదువుకున్నాం చివరికి ఇల్లు కూలిపోయింది ఇప్పుడు నేను ఎమ్ఏలు ఎంసీళ్లు పిహెచ్లు ఒక స్థిరమైన నివాసం కొద్దిగా బంక్ బ్యాంకుపై రిటైర్ అయితే వచ్చే బోధ బ్యాంకు బ్యాలెన్సు ఇదేనా నా జీవితం మళ్ళీ నేను ఏ రెడ్ స్టీవెన్స్ చెప్పినటువంటి మాటల్లోనే నేను వచ్చే నెల జనవరి నుంచి ప్రతి సెకండ్ సాటర్డే సండే మా ఊర్లో ఉంటాను నేను కలెక్ట్ చేసినటువంటి పుస్తకాల్ని మా ఊర్లో ఒక గదిలో పేరుస్తాను అక్కడ ఒక రెండు రూములు కట్టుకుంటాను ఆ తర్వాత అక్టోబర్ పది ప్రతి సంవత్సరం మా నాన్న పేరు మీద షేక్ మహమ్మద్ మీయా స్మారక కవిత్వ పురస్కారం అనే ఒక ప్ర ఒక కవికిస్తాను అలా అందరినీ అటువైపుకి రప్పిస్తాను నేను మళ్ళీ నగరం నుంచి గ్రామంలోకి వెళ్ళినట్టు అనేక మంది మళ్ళీ నగరాలు మాత్రమే ఈ ఈ భారత లేదా ఈ ప్రపంచపు భావి భాగ్య పట్టణాలు లేకపోతే ఇవే మనం నగరంలో లేకపోతే ఎలా అనేటువంటి జీవితం నుంచి బ్యాక్ టు ది రూట్స్లోకి వెళ్ళడానికి నా వంతుగా నేను చేయగలిగింది నేను చేయబోతున్నాను సో ఈ పుస్తకం ద్వారా ఈ పుస్తకం ద్వారా నేను నా జీవితంలో నేర్చుకున్నాను ఈ పుస్తకం ఎప్పుడైనా ఒక కాలువ పారుతూ ఉంటుంది పారుతూ ఉంటే మనం ఆ కాలువను అలా పోనేయకుండా ఒక చేయి అడ్డం పడితే అది మనం అనుకున్నట్టుగా పారుతూ ఉంటుంది మనం నా జీవితం ముందు నుంచి పారుతూనే ఉంది ఈ ఈ పుస్తకం జిమ్స్తో వాళ్ళు ఏం చేశాడంటే వచ్చి కొద్దిగా దిగా అడ్డు పెట్టాడు తన పద్ధతిలోకి కొంత మళ్ళి ఇట్లా ఈ పుస్తకం నా జీవితంలో నేను చదివినప్పుడు ఇది నాలోకి ప్రతి పుట నా లోపల ఒక ఆలోచనను రేకెత్తించిందని నా జీవితాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఒక పుస్తకంలాగా చూసుకొని నేను ఏం చేయాలో పూనుకో ఈ పుస్తకం దోహదపడిందని నాకు అనిపించింది తర్వాత ఈ పుస్తకాల గురించి ఇటువంటి పుస్తకాలు చదవాలి మనం నేర్చుకోవాలి మనమే పుస్తకంలో మనం ప్రతి పేజీలో కూడా ఇన్ని పుస్తకాల్లో మనం కూడా ఉంటాం ఏ పుస్తకం లో మనం ఉంటామో తెలియదు అక్కడ మన కళ్ళు చెమగలేదు సినిమాకు పోతే ఏడుస్తుంటాం కదా ఎందుకు ఏడుస్తాం మనం మనకెక్కడి నుంచో అక్కడ తాకింది మనం అక్కడికి వెళ్ళిపోయాం ఆ సినిమా మనలోకి వచ్చింది అక్కడ ఏడుస్తాం నవ్వుతున్నప్పుడు మనకు నవ్వుతు నవ్వనిపిస్తుంది లేకపోతే మన జీవితంలో ఏదో విషయం పుస్తకం కూడా అదే పనిచేస్తుంది పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది గర్వంగా చెప్పుకోగల అలవాటు పుస్తక ఎస్ ఐ విల్ స్మోక్ అని గర్వంగా చెప్పుకోలేం ఎస్ ఐ విల్ డ్రింక్ అని చెప్పుకోలేము గర్వంగా ఇంకేదో లేదు నేను జులైగా తిరుగుతానని గర్వంగా చెప్పుకోలేము నేను ఏదో జూదో వాడతానని గర్వంగా చెప్పు ఏం గర్వంగా చెప్పు గర్వంగా ఏంది ఏమీ నేను పుస్తకాన్ని చదువుతుంటాను ఆమె బుకిష్ ఏమంటారు నేను ఒరేషియస్ రీడర్ అంటారు ఏ పుస్తకము చెడ్డది కాదు దాని వలన ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది ఒక బూతు పుస్తకం చదివితే ప్రయోజనం ఏముంటుంది అంటే ఇటువంటి పుస్తకాలు చదవద్దురా అని అనిపిస్తుంది ఎంతో కొంత ప్రయోజనమే కదా జీవితంలో సరైన దారి చూపించేవే పుస్తకాలే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో పుస్తకాలు చదవడం అంటే గొప్ప వ్యక్తులతో సంభాషించడానికి తక్కువ మాట్లాడండి ఎక్కువ చదవండి పుస్తకం ఒంటరితనాన్ని పోగొట్టే స్నేహితురాలు ఒక మనిషి ఓడిపోతే ఇతరులు గేలి చేస్తారు కానీ పుస్తకాలు ఓదారుస్తాయి ఒక మనిషి ఓడిపోతే ఇతరులు గేలి చేస్తారు కానీ పుస్తకాలు ఓదారుస్తాయి ఒక మంచి పుస్తకం ఎంత ఆశతో తెరుస్తామో రెట్టింపు ఫలితంతో మూస్తాము పుస్తకంలోని ఒక మాట మీ జీవిత గమ్యాన్ని నిర్దేశించవచ్చు కాబట్టి ఒక పుస్తకంలోని ఒక మాట మీ జీవిత గమ్యాన్ని మార్చచ్చు అనేటువంటి మాటతో ఇంకా మాట్లాడుకోవచ్చు చాలా ఎక్కువ మాట్లాడాను బోర్ కొట్టించాను అయినా ఇది ఆపండి సెలవు జయ హోం